ప్రాసంగికంగా జాగ్రత్ అనగా ఏమిటి స్వప్నం అనగా ఏమిటి సుశుక్తి అనగా ఏమిటి వీటి యొక్క లక్షణాలు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు పంచీకరణము అనేటువంటి ఈ విధంగా లక్షణాలు చేసి ఉన్నాడు ఇంద్రియ అర్థోపలబ్ధి జాగరణం ఇంద్రియాల చేత అర్థములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధ అనేటువంటి విషయాల యొక్క గ్రహణము ఏ కాలం నుండి అది జాగ్రత్త అవస్థ అని అంటారు ఎందుకంటే స్థూలమైనటువంటి శరీరం చేత స్థూలమైనటువంటి భోగాలు ఈ ఇంద్రియలు అనేటువంటి చేత అనుభవింపబడతాయి కాబట్టి ఇంద్రియ అర్థోపలబ్ధి జాగరణం అని జాగ్రత్త యొక్క లక్షణం చేశాడు ఇంద్రియాల చేత శబ్దాది విషయాల యొక్క ఉపలబ్ధి అంటే వాటి యొక్క జ్ఞానము గ్రహణము ఏ కాలం నందైతుందో దానికి జాగ్రత్త అవస్థ అని అనాలి అని జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం చేసి స్వప్నం యొక్క లక్షణం కూడా ఈ విధంగా చేశాడు కరణేషు ఉపసంహతూ జాగరిత సంస్కారజా ప్రత్యయా స విషయా స్వప్న ఇత్యతే కరణేషు ఉపసంహతూ पंच ज्ञाने पंच कर्मेल उपसंहरीपड़े आ जाग्रत संस्कार चेत शब्दादी विषया आ विषय संबंधी प्रत्यय अंटे ज्ञान अटे केवल जाग्रत संस्कार चेत अंत वासनामय प्रपंचम या प्रती दुभव ये कल्ला अदी स्वप्नावस्थ అని చెప్పాలి అని అంటాడు ఇక సర్వ ప్రకార జానోపసంహారే బుద్ధే కారణాత్మన అవస్థానం సుశుక్తి అని సుశుక్తి యొక్క లక్షణం చేశాడు సకల జ్ఞానాలు సర్వ ప్రకార ఉపసంహారే అంటాడు సకల ప్రకారాల జ్ఞానాలన్నీ కూడా ఉపసంహరింపబడినప్పుడు అంటే జాగ్రత్త అవస్థలో ఏదైతే ఇంద్రియ విషయ సంబంధం ద్వారా విషయాల యొక్క జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానము ఉండదు మరి వాసనామయమైనటువంటి ప్రపంచము స్వప్న ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ దివ్యమైనటువంటి విషయాలు దివ్యమైనటువంటి ఇంద్రియాలు వాటి యొక్క అనుభవము వాటి జ్ఞానము ఈ జ్ఞానాలు కూడా సుషుప్తి ఉండవు సకల జ్ఞానాలన్నీ కూడా ఉపసంహరింపబడినప్పుడు బుద్ధి జాగ్రత్తలో స్వప్నంలో బుద్ధి ఉంది కానీ సుషుప్తిలో కారణాత్మన అవస్థానం కారణం అవిద్య అవిద్య రూపంలో ఉండిపోతుంది సుశుప్తి అవస్థలో అక్కడ బుద్ధి ఉండదు అంతఃకరణ ఉండదు ఆ అంతఃకరణం కారణ రూపంలో ఉంటుంది కేవలం సాక్షి అక్కడ ఉంటాడు సాక్షి చేత సుశుప్తి అనుభవము కలుగుతుంది కరణేషు సర్వప్రకార జ్ఞాన ఉపసంహారే ఇంద్రియాలు లేవు బుద్ధి లేదు సకల జ్ఞానాలు లేవు బుద్ధి కూడా ఆ విద్యారూపం చేత కారణావస్థను పొంది ఉంటుంది దానికి సుశుక్తి అవస్థ అని అంటారు ఈ విధంగా మూడు అవస్థల యొక్క లక్షణాలు చెప్పుకోవడం జరిగింది జాగ్రత్తాది అవస్థాక్రయం నందు జీవుడు తన కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు అనేటువంటి విషయంలో కైవల్యోపనిషత్తు కూడా మనకు చెప్తూ ఉంది సవ మాయా పరిమోహిత ఆత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగైసే జాగ్రత్త పరితృప్తి సత్తు చిత్తూ ఆనందము అద్వైతము అసంగము నిర్వికారము నిర్గుణము స్వయం ప్రకాశము అని చెప్పబడినటువంటి ఏ పరబ్రహ్మ ఉన్నదో ఆ పరబ్రహ్మ అంతఃకరణము లేదా అవిద్య అనేటువంటి ఉపాధిని స్వీకరించి అతడు జీవుడుగా పరిగణించబడతాడు ఆ జీవుడే మాయా పరిమోహిత ఆత్మ మాయచేత మోహితుడయి శరీరమాస్థాయ ఈ స్థూల శరీరాన్ని ప్రాప్తం చేసుకొని తన కర్మానుసారంగా స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై శాస్త్రచందన వనితాదుల చేత పుత్రమిత్ర కళాత్రావుల చేత భోగాలు జాగ్రత్త అవస్థలో ఈ స్థూల శరీరం చేత అనుభవించి పరితృప్తుడవుతున్నాడు స్వప్నే తు జీవ సుఖ దుఃఖ భోక్త విశ్వలోకే జాగ్రత్తలో ఉన్నటువంటి ఆ జీవుడే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఇంద్రియాలు అన్ని ఉపరమింపబడగా స్వప్నంలోకి వెళ్ళి అక్కడ దివ్యమైనటువంటి సుఖదుఖాలను అనుభవిస్తాడు కల్పిత విశ్వలోకే తాను కల్పించుకున్నటువంటి ప్రపంచంలో సుఖదుఖాలను అనుభవిస్తాడు సుషుప్తి కాలే సకలే తమోభిభూత సుఖరూపమేతి ఇక సుషుప్తి కాలంలో సకల జ్ఞానాలన్నీ కూడా ఉపసంహరింపబడినప్పుడు బుద్ధి కారణరూపం చేత అవస్థానం పొందినప్పుడు అక్కడ తమోభిభూత తమో గుణము చేత అభిభూతుడయ్యి జీవుడు అక్కడ కూడా సుఖమును అథవా దుఃఖమును అనుభవిస్తాడు సుశుక్తిలో కూడా సుఖము ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది ఆ విషయమంతా కూడా మనకిప్పుడు గ్రంథకర్త ముందు చెప్పబోతున్నాడు ఈ సుశుక్తి సుఖ దుఃఖాలను అనుభవించిన తర్వాత మళ్ళా పునశ్చన్మాంతర కర్మయోగాత్సవ జీవ స్వపితి ప్రబుద్ధ మళ్ళా జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ప్రారంధ రూపంలో వచ్చిందో ఆ ప్రారబ్ధానుసారంగా అతనికి మళ్ళీ జాగ్రత్త వచ్చేటువంటి ప్రారంధం ఎప్పుడైతే అది సన్ముఖం అప్పుడు పునః జీవుడు ఉత్థానమయ్యి మళ్ళీ జాగ్రత్త వస్తాడు నిద్ర నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాడు పురత్రయ క్రీడతి ఎస్య జీవ మూడు పురములలో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు పురములలో ఈ జీవుడు తిరుగుతూ ఉంటాడు జాగ్రత్తలోకి స్వప్నం స్వప్నంలోకి సుషుప్తి సుషుప్తి నుంచి జాగ్రత్త అయితే జాగ్రత్త నుంచి నేరుగా స్వప్నంలోకి వెళుతాడా లేదా సుషుప్తిలోకి వెళుతాడా అనేది మాత్రం నియమం లేదు మొత్తం మీద మూడు అవస్థల్లో మాత్రం అతడు తిరుగుతూ ఉంటాడు యథా మహామత్స్యా అంటూ కూడా ఉపనిషత్తు చెప్తుంది గొప్పనైనటువంటి చేప ఏ విధంగా ఈ కూలం అంటే ఈ తటమునకు మరియు ఆ తటమునకు ఏ విధంగా అటు ఇటు పోతూ వస్తూ ఉంటుందో అట్లా ఈ జీవుడు కూడా జాగ్రత్త నుంచే స్వప్నం స్వప్నం నుంచే సుశుప్తి సుశప్తి నుంచే జాగ్రత్త ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు పురాత్రయ క్రీడతి ఎతస్థు జాతం సకలం విచిత్రం ఈ జీవుని నుండే ఈ విచిత్రమైనటువంటి సంపూర్ణ ప్రపంచమంతా కూడా ఉత్పన్నమవుతుంది అనిర్వచనీయంగా సంపూర్ణ జగత్తంతటికీ అధిష్టానం ఎవరయ్యా అనంటే దృష్టి సృష్టి వాదానుసారంగా సాక్షియే బ్రహ్మము కాదు సృష్టి దృష్టి వాదానుసారంగా విచారించినట్లయితే బ్రహ్మము జగత్తుకు అధిష్టానం జగత్ కారణం కానీ దృష్టి సృష్టి అనుసారంగా మనం విచారం చేసినట్లయితే సాక్షి నీవే ఈ జగత్తుకు అధిష్టానం కాబట్టి నీ ఈ విచిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచము సృష్టించబడుతుంది మయ్యేవ సకలం జాతం మయ్యేవ ప్రతిష్ఠితం మయ్యే వలయం యాతి తద్బ్రహ్మాద్వయం అస్మేహం అని అంటూ కూడా అదక్కడనే కైవల్యోపం చెప్తున్నది చెప్పబడింది నాయందే ఈ సృష్టి ఉత్పన్నమవుతుంది మరియు స్థితమై విద్యమానమై ఉంటుంది మరి నాయందే విలయాన్ని పొందుతుంది కాబట్టి సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లయ కారణం నేనే అని ఉపనిషత్తు చెప్తుంది ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుశక్తి అవస్థల్లో జీవుని యొక్క భోక్తృత్వంలో తృతీయను కూడా ప్రతిపాదించడమైంది మరి ఇక్కడ గ్రంథకర్త కూడా అదే విషయాన్ని చెప్తూ